ఒక ప్రకరణంలో కడదాం ఇందులో నాలుగు శ్లోకాలుంటాయి శాంతవస్థ అనేటువంటి దాన్ని చెప్పినప్పుడు ఎలా ఉంటుంది అన్నప్పుడు ప్రకృత శాంత చిత్తోయ ప్రమాద ధావ భావన నిద్రోధిత వివక్షీణ వివక్షీణ సంసరణోహి సహ అంటే ప్రకృతి రీత్యా శాస్త్రమైనటువంటి శాంతమైనటువంటి చిత్తం కలిగిన వాడైంది నిద్రలో కూడా మెరుగుగా ఉన్నవాడైంది ఎప్పుడైనా సరే ప్రమాదం వల్ల పొరుగుషాలు కనుక భావించినట్టయితే అతడు సంసారం నుంచి రహించిన వాడు అని అంటే సంసారం లేనటువంటి వాడి లక్షణాలు మూడు లక్షణాలు శాంత చిత్తుడు అక్కడ శాంత చిత్రుడు అంటే క్షమించిన వాసనలో కలిగిన వాడు అని చెప్పాలి చిట్టు శబ్దంలో వాసన వాయువు రెండు ఉంటాయి వాయువు యొక్క కర్యర అర్థం చేసుకుని వాసనలో క్షమింపజేసుకోవడం అమ్మ ఈ ప్రయత్నం తను పంతొమ్మిది నెలలకు ముందుగానే చేసింది ఇప్పుడు అమ్మ ఎప్పుడైతే పొరుటి పొరటిబిడ్డగా పుట్టిన తర్వాత నాలుగో రోజున నల్లముట్టుకు నల్లముట్టుకు వేసుకుని పోయబడిపోతుందో ఆ రకమైనటువంటి స్థితే శ్వాస దిగ్బంధన శ్వాసంలో ఏమిటంటే శ్వాసను ఎవరైతే ఆపుకుంటారో వాళ్ళు వాసనలు కూడా బంధిస్తారు అని చెప్పేసి చెప్తారు ఎందువల్ల అంటే చిత్తమనకు వాయువు వాసనలు ఆధారము వాయువును బంధించినట్టుగా వాసనలాగుతాయి వాసనలు బంధించినట్టు వాయువు లాగుతాయి అందువలన ప్రాణాయామ సంప్రదాయం కూడా ప్రధానంలోకి రావడానికి కారణం ఈ వాయువును బంధించడం ద్వారా వాసనలు బంధించవచ్చు అంటే తెలుసు చెప్పే సాంప్రదాయం ఈ యోగకుండలి ఉపనిషత్తులు చెప్పబడింది యజుర్వేదానికి దాంట్లో ఈ సాంప్రదాయం ప్రకారంగానే అమ్మ కూడా వ్యవహరించారు చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు రాజమ్మ గారింటి ముందు వారిమ్మ చెట్టు జరిగిన సంఘటన తర్వాత తెనాలలో శాంబీ ముద్ర అంతకుముందు జరిగిన సంఘటన అమ్మ పోయిన తర్వాత కింది తర్వాత వచ్చిన సంఘటనలు వీటన్నింటిలో కూడా అమ్మ సదా ఆ శ్వాస ఆపడం ద్వారా కూడా పొందారని చెప్పేసి మనం చెప్పడానికి ఆధారాలు ఇవి ఆ విధంగా అర్థం చేసుకుంటే తప్ప ఈ అర్థం అమ్మ ఈ సంఘటనలో అందుకోసం మీకు చెప్తున్నా ఆ సంఘటన చాలా ఏమిటంటే చిత్తము వాయువుతోను వాసనతోను కూడుకున్నది వాసనలో నిర్బంధం ఇస్తే వాయువు నిర్బంధం దింపబడుతుంది వాయువు నిర్బంధం దింపబడితే వాసన నిర్బంధం దింపబడుతుంది అప్పుడు అమ్మ గతి క్రియ గతిశీలము అనేటువంటి గతి క్రియ అనే వాటిని పోగొట్టుకొని ప్రకాశము అనేటువంటి దానిలోకి మాత్రమే లైవ్ అవుతుంది అమ్మా కాబట్టి శరీరానికి మూడు లక్షణాలు ఉంటాయమ్మా ప్రకాశము స్థితి గతి అని ప్రకాశ స్థితి క్రియాశీలం అంటాడు దాన్ని కొన్ని చోట్ల ఈ స్థితి క్రియాని రెండింటినీ కూడా పొగట్టుకోవడం ద్వారా ప్రకాశములో లైవ్ అవడం అనేటువంటి దమ్మ జరుగుతుంది ఆ ప్రకాశంలో లైవ్ అవడం ద్వారా మళ్ళీ ఇంకొక పరిణామం జరుగుతుంది ప్రకాశ ఆవరణ త్యాగము అని ఒకటి చెప్తాడు యోగశాస్త్ర సాంప్రదాయంలో ఆ శాస్త్ర సాంప్రదాయంలో కూడా అమ్మ అనుసరించినట్టుగా మనం దీన్ని బట్టి ఈ ఉదాహరణను బట్టి చెప్పచ్చు అంటే ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ప్రకృత్య శాంత చిత్తోయ సో ఎవరైతే శాంతమైనటువంటి చిత్తం కలిగిన వాడు అతడు ప్రమాదా భావ భావన ప్రమాదం వల్ల పాదభావాన్ని కూడా భావించినవాడు అంటే అతను గతంతో కాని భవిష్యత్తులో కానీ పని ఉండదు ఎప్పుడైనా గతాన్ని తడుగుకుంటే తడుకోవచ్చు నిద్రో బోధిత సంసరణోహి సహ నిలో కూడా నెలకొని ఉన్నట్టుగానే ఉంటాడు ఈ రకమైనసరణో హి సహ ఈ సంసారం అనేటువంటిది క్షీణించినటువంటి లక్షణం కలిగిన వాడి యొక్క విధానం అలా ఉంటుంది అతడే ఇంకో లక్షణం కలిగి ఉంటాడు స్పృహ దళిత అంటే పొగట్టుకున్నా పోయినటువంటి స్పృహలు కలిగిన వాడు కోరిక కలిగిన వాడు సో అటువంటి అప్పుడు ఎప్పుడైతే ఆ స్పృహ కోరిక ప్రత్యేకంగా కోరుతుందో స్వధనాన్ని స్వశాస్త్రం గచ విజ్ఞానం ధనం ఎవరు మిత్రుడెవరు విషయం ఏమిటి శాస్త్రం విజ్ఞానం ఏమిటి సో ఈ విషయంలో దేహవాసన లోకవాసన శాస్త్రవాసన మూడు కూడా అతను పోగొట్టుకుంటాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతోంది క్వధనాన్ని క్వమిత్రాన్ని యథా మే గణిత స్పృహ కాబట్టి మిత్రులు వీళ్ళందరూ కూడా లోక విష లోకవాసన సూచిస్తారు విషయము విషయము దేహవాసన సూచిస్తుంది శాస్త్రము విజ్ఞానము శాస్త్రవాసన సూచిస్తుంది కాబట్టి ఎప్పుడైతే కోరికలు అనేటువంటివి లేకుండా పోతాయో అటువంటి స్థితి ఏ రకంగా సంభవిస్తుంది అనేటువంటి దానికి చెప్తారు జ్ఞానం విజ్ఞానము చిన్న తేడా ఉందమ్మా పరిశుద్ధమైన జ్ఞానము విజ్ఞానము పరిశుద్ధమైన విజ్ఞానము జ్ఞానము దాని జ్ఞానములకు విజ్ఞానం చిన్న తేడా ఉంటుంది అంటే ఉపాధి ఉపాధి స్థితి విజ్ఞానం ఉపాధిగా ఉంటే అశుద్ధమని పరిశుద్ధం కాదని జ్ఞానములో తిగా ఉంటుంది అందువల్ల ఈ స్థితి అర్థం చేసుకున్న వాడికి దుఃఖం అనేటువంటిది కూడా తెలుస్తుంది తెలుస్తుంది స్వరూపం అర్థమవుతుంది ఎట్లా ఆనందం అనే మాటకి ఇది సరిపోతుంది అప్పుడు దుఃఖం లేదు ఆనందం అంటారు అక్కడ అంతే ఆనందం అంటే మనం అనుకునే ఈ మామూలు ఆనందం కాకుండా దుఃఖం ఇప్పుడు పై స్థాయిలో ఉండే దుఃఖము కర్మ కారణం అవుతుంది అది భగవద్గీత అంటే ఏం చెప్తున్నారు బ్రహ్మముడు ఒకరిగా వికారం అని బంధం బంధం అనుకున్నా బ్రహ్మముడ ఒకరిగా వికారం అని వికారం అది బ్రహ్మములో వికారం కలుగుతుంది కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి మీ అన్నీ అటు చూసుకున్నా అంటే మాకునేది ఈ కుటుంబం ఈ పిల్లలైతే మీ అందరినీ చూడాలని మీ అందరి బాగుండాలని నా కోరిక అన్న అంటున్నాడు అప్పుడు అది అక్కడ బ్రహ్మ స్థాయిలో అంటే ఇంకా అప్పుడు అదిగా మొత్తం ఇక్కడ సమన్వయం చేస్తారంటే అమ్మ చెప్పిన విషయాల్లోనూ వీళ్ళు ఇక్కడ చెప్పిన విషయాల్లోనూ సమన్వయం చేసేటైతే అమ్మ స్థితి కూడా మరికొంతసే అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అది రెండూ ఉండాలి అక్కడ విజ్ఞాత సాక్షి పురుషే పరమాత్మని ఏశ్వరే నైరాశ్యే బంధం న చింతా ముక్త నేను సాక్షి మాత్రుణ్ణి కాదు పరమాత్మవు ఈశ్వరుని అనేటువంటి విజ్ఞాసే సాక్షి పురుషే ఆ రకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆశారహితమైనటువంటి బంధవి ముక్తి అందు నాకు ముక్తి కొరకే చింత లేదు అని చెప్పాడు ఇక్కడ అంటే ముక్తి ముక్తి అనేటువంటి చింత నాకు లేదు నేను ఎప్పుడు నైరాశ్యంతో లేను ఆశారహితం లేదు నాకు ఆశ ఉంటే మోక్షం అనే భావం ఉంటుంది అందులో బంధమోక్షం అనే భావన లేదు ఇక్కడ బంధమోక్షం భావన ఎందుకంటే మనకి మన ఏమ మనుష్యానం కారణం బంధమోక్షయోహన్ చెప్పేసి చెప్పారు కాబట్టి ఇంకా దాంట్లో చిత్తలయాన్ని చెప్పారు ఆసనాక్షయాన్ని చెప్పారు ఇప్పుడు మనోలయాన్ని చెప్తున్నారు ఈ శ్లోకంలో విజ్ఞాత సాక్షి పురుషే పరమాత్మ పరమాత్మ నిజేశ్వరే పరమాత్మ అయినటువంటి ఈశ్వరుడు తెలుసుకున్నటువంటి వచ్చినప్పుడు నేను సాక్షి మాత్రుడు ఆ మాత్రమే ఉన్నాను అర్థం చేసుకున్నప్పుడు నాలో ఆశ ఏ మాత్రమూ లేదు అనుకుంటున్నప్పుడు నాకు బంధం మనసే లేనప్పుడు అంటే మనోలయం పూర్తయినప్పుడు బంధమోక్ష నాలో లేనప్పుడు నేను కేవలము కూడా చింతాముక్తయే మనకు చింతా రమనేటువంటిది ఏ మాత్రం కూడా లేదు అనే మాట చెప్పి వస్తున్నారు ఇక్కడ వీటి యొక్క లక్షణాన్ని అర్థం చేసుకోవడంలో వేరు వేరు భావాల్ని ఉపరిషత్ ఉపరిషత్ వ్యాఖ్యానాల్ని రకరకాలు చేస్తారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాన్ని బృహదారం గోపరిషత్తులో చెప్పిన సూత్రము వీటిని కొన్నిటి అనువయిస్తారు వాస్తవానికి ఎందువల్లంటే ఇది అనంతమైనటువంటి బ్రహ్మతత్వానికి సంబంధించింది అని ఇక్కడ మళ్లీ వీళ్ళు లక్షణా వృత్తికి సంబంధించి కూడా ఉంది అని కొంతమంది వ్యాఖ్యానం చేస్తారు వీటి సంగతి ఎలా ఉన్నా ఇక్కడ విజ్ఞాత సాక్షి పురుషే పరమాత్మేశ్వరే నైరాశ్యే బంధమోక్షింతాముక్తయే మనలో ఆ విజ్ఞానం ఎప్పటికే వస్తుందో ఆ పరిశుద్ధమైనటువంటి జ్ఞానం ఎప్పటికే వస్తుందో ఆ దాని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటారమ్మా సంకల్ప వికల్పాలకు అతీతంగా విజ్ఞ విజ్ఞానం అనేటువంటిది అది సంకల్ప వికల్పాలు కూడా ఉన్నాయనే భావన ఉన్నా కూడా ఉంటేనే అతీతం అనేది వస్తుంది అది కూడా అదే నిమ్మా సంకల్ప వికల్పాలు ఉంటేనే వాటికి అతీతం చెప్పుకోవడం జరుగుతుంది అది కూడా అన్నాము అది కలగడం వల్ల అపరిస్థితి అని ఇందాక అనుకున్నాం మనం ఇప్పుడు వీటిని సమన్వయం చేసుకుంటూ వెళ్ళినట్టు ఆ వికారాన్ని కూడా దాటి వెళ్లిపోతున్నాడు జన్ వెళ్ళిపోయినప్పుడు తన సాక్షిగా మాత్రమే చూసుకుంటాడు బ్రహ్మ సాక్షిగా చూసుకుంటాడు అఖండ సాక్షిగా కాబట్టి ఈ రకమైన స్థితుల్లో మనకు మీ లక్షణా వృత్తి గురించి కొన్ని విషయాలు వీళ్ళు చెప్పుకుంటాడు అది మీ మాస్టర్లు లేకపోయినట్టుగా అవసరమైనప్పుడు అది తవరిస్తే నేను చెప్తాను తన సమస్య కాదండి ఎందువల్ల అంటే అపరిశుద్ధ భాగాన్ని చెల్లించి పరిశుద్ధ భాగాన్ని స్వీకరించడం కోరిక లేదు మోక్షం మీద కోరిక లేదు ముక్తి కావాలని సో ఆల్రెడీ తను ఇంకా అట్లా భావం స్థిరమైనప్పుడు ఇంక ఇది నిలబడుతుంది అక్కడమ్మా మీరు నిన్న చెప్పిన పురుషోత్తమ ప్రాప్తి కూడా ఇక్కడే కదన్నాషోత్తా మరి పురుషోత్తమ ప్రాప్తి స్వరూపం కేవలం శూన్యం ఉందో చంద్రుడు అగ్ని నక్షత్రాలు లేవు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దాటింది కేవలం స్థితి అంటారా అవునమ్మా అంటే మీరు నక్షత్రాలు అంటున్నారు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అయినా సరే భావన దాటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అంటే ఈ గ్రహ గోళాలకే సంబంధించింది వాటి సంబంధించి ఇంకా ఉంటారు ఆస్తిని కూడా దాటిపో సూర్యచంద్రాగ్ని మండలం అంటాం కదా ఎక్కడమ్మ వాటిని దాటిపోయినప్పుడు ఎలా స్థితిలో ఉంటాయనే అప్పుడు అమ్మాయం యొక్క ఆవరణ శక్తి మూలము శూన్యం కేంద్ర కేంద్రకముడు కేంద్రకము శివుడు అవుతుంది అదే అక్కడే అంగలింగ అద్వైతం తీస్తుందని కొన్ని తి పుస్తకాలు కాదు మనకి సాధనగా చూసుకుంటే ఇప్పుడు దాటిపోవడం అనేది ఒక వ్యక్ష్టిని దాటినప్పుడు నీ మనసుని దాటితే నువ్వు సాక్షి నీ మనసుని నీకు నువ్వు సాక్షిగా నీ ఇంద్రియాలకు నువ్వు సాక్షిగా నన్ను నేను అట్లా ఇప్పుడు ఇది దాటినప్పుడు ఈ ఈ సూర్య మీరు చెప్తున్న ఈ సూర్య చంద్రాగ్నులు అంటే అందుకని అడుగుతున్నాను అంతే ప్రకాశం అన్నారు కదా ఇందాక మీరు అట్లా ప్రకాశం అవునమ్మా ప్రకాశానికి ఆధారమైన సూర్యుడిని పట్టుకుని ఆ సూర్యుడిని దాటు ఇప్పుడు దాడవమ్మా అన్నయ్య అది జ్యోతిషస్థితి అంటారు అంటే కాంతి అనేటువంటి భావాన్ని కూడా దాటి వెళ్ళిపోవడం అని తమ విజ్ఞా సాక్షి పురుషే పరమాత్మ నిజేశ్వరే నైరాశ్యే బంధమోక్షే చ నచి ముక్త మమ అని చెప్పి తర్వాత చెప్తూ దీని స్వరూపాన్ని అవగాహన చేసుకోవడంలో ఇంకొక మాట చెప్తారు ఏమంటారంటే అంతర్వికల్పశూన్య బహిస్వచ్చందచారిణ భ్రాంతస్ అంతర్ వికల్ప శూన్యస్ అంతరంలోనూ వికల్పాలు లేవు బహి బహి బహిస్వచ్ఛంద బయటకు భ్రాంతి కలిగినట్టుగా స్వచ్ఛంద చారిణిగా ఉంటాడు ఇవి ఉన్నటువంటి దశాస్తాస్తాదృశ ఏవజానతే అవి ప్రతి లక్షణాలు ఉంటాయని చెప్పేసి చెప్తారు ప్రతి ఆ దశావస్థలు ఎవరు తెలుసుకోగలుగుతున్నారు అని చెప్పేసి ఆ దశావస్థల యొక్క స్వరూపం ఏమిటి అనేటువంటిది మళ్ళీకి చెప్పడం జరుగుతుంది అంతర్వికల్పశిస్వచ్ఛంద చారిణ భ్రాంత దశాస్తాస్తాదృ ఏవ జానతే సో అతని యొక్క పది అవస్థలను కూడా అటువంటి వారే తెలుసుకొనిస్తున్నారు అంటే ఇక్కడ బయటకి ఉన్మక్తుడుగా కనపడతాడు కానీ అతడు జ్ఞాని అటు దశావస్థలుంటాయి ఈ దశావస్థలు కూడా విషయ భావంలో మాత్రమే వస్తాయి అని చెప్పడం జరుగుతూ వస్తుందమ్మా దంప్రదాయాన్ని అనేక రకాల సందర్భాల్లో వర్ణించారమ్మా దీన్ని ప్రస్తుతి ఆ వివరణ ఏమీ ఇవ్వలేదు ఇక్కడ ఈ గ్రంథంలో అది కొద్ది అవస్థలు దాని మాత్రం చెప్పడం జరుగుతూ వస్తుంది నిన్న నిన్న చెప్పిన కైవల్యాన్ని కూడా మోక్షాన్ని కూడా కాదనుకోవటం జ్ఞానాన్ని కాదనుకోవటం అన్ని కాకున్న తర్వాత తెలిసి తెలియని స్థితి నాది అని అమ్మ చెప్పినట్టు నాకేం తెలుసో నాకు తెలియదు నా అన్న తెలిసి తెలియని స్థితి అంటే అని అట్లా ఏమి ఇంకా జ్ఞానాన్ని వదిలేసిన స్థితి ఇప్పుడు ఇది జ్ఞానాన్ని వదిలేసి జ్ఞానం కూడా జ్ఞానంగా మిగిలిన ఆ వాసన జ్ఞానవాసన వదిలేసుకున్న స్థితిలో పురుషోత్తమ ప్రాప్తి దాటితే అవునమ్మా అక్కడ తను తనగా నిలబడి ఉన్నప్పుడు ఇంకా తనకేమే సాధనప్పుడు చేసే జ్ఞాన సాధనే అంతేగా మరి అవును దేహం ఉపాధి చేస్తే అప్పటికి ఇక్కడ మిగిలిపోతూనే ఉంటుంది రోజువారీ కనిపిస్తుంది నీకు రోజువారీతో లింక్ పెట్టుకున్నప్పుడు వల్ల ఇక్కడ ఆగిపోతాను మళ్ళీ మాట్లాడా అంటే ఇంక ఇక్కడే ఆగిపోతుంది ఇది ఎప్పటికి జరగ తప్పదు అడగదు ఇక్కడ ఉన్నా తప్పదు అందరికి అంత సంవత్సరాల తరబడి సమాధి అందుకని తత్వ చింతన వైపు వెళ్తేనే తప్ప అది సాధ్యం కాదు ఇక్కడ చెప్పేటువంటిది సూచిస్తుంది ప్రకృత శాంతచింతోయన ఇవ్వ క్షీణ సంసరణోి సహనాని క్వమిత్ర శాస్త్రం పశు విజ్ఞానం యే గణిత స్పృహా విజ్ఞాన సాక్షి పురుషే పరమాత్మేశ్వర నైరాశ్యే బంధమోక్షే చింతా ఉ మమా అని చెప్పి చిత్తవర్ నిర్వచిస్తూ అంతర్వికల్పశ్ మహిస్వచ్ఛంద్రాంతా ఏ జాన అది ఆ పదిస్థితుడు కూడా ఆ పదేవస్థుడు కూడా అటువంటి వాడు మాత్రమే తాదృశుడు వాటిని మాత్రమే తెలుసుకోగలడు మిగతా వాడు తెలుసుకోలేడు అంటే ఒక అవధూతుడు అవధూతే అర్థం చేసుకోగలడు ఒక జ్ఞాని జ్ఞానే అర్థం చేసుకోగలడు ఈ దశావలు అంటే దశ విధ ప్రళయాలు అని అంటుంటారు కదా దశ విధ ప్రళయాలు లేకపోతే ఈరోజు అన్నిటికీ సమన్వయం సరిపోతుందని అంటే మీరు పురాణాలు ఎందుకు మళ్ళీ ఎందుకు అన్నా గానీ అన్నిటితో కలిపి చూస్తేనే సంపూర్ణంగా కనిపిస్తుంది అన్నిటితో కలిపి చూస్తే సంపూర్ణంగా కనిపిస్తుంది దీంట్లో నా నుంచి ఒక మాట దాంట్లో చదువు అంటే అన్ని కలిపింది అర్థం అవుతోంది బాగా అది అంతే అర్థం అవుతోంది అంటాను ఇక్కడ వేరే అని కాదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఈ అహం పిండాహం బ్రహ్మాండం అని చెప్తారు కదా ఎనిమిది దేహాలు ఎనిమిది ఇది నేను ద్రవణ మహర్షి దాంట్లో కూడా చూసాను తిరోధాన విగ్రహాలు ఆ చిబరివి రెండు అది ఈ పని దాటిన స్థితిలో సాదృశ్య ఏవే వాటిని కూడా దృశ్యంగా చూసి పక్కగా ఉన్నాడు అంటకుండా అంతర్వికల్పూన్యూ గురించి మనకి సమన్వయం చేసుకోకపోతే ఎంత శాస్త్రం చదివినా ఉపయోగం లేదు కదండి మనకి సమన్వయం ఏది విధంగా అవుతే దానికి అది కరెక్టో కాదు చూసుకోవటమే కదా ఇప్పుడు రెండు స్థితిలో పనిచేస్తాయమ్మా శరీరము సంకల్పము పనిచేయదు శరీరము సంకల్పము పనిచేయ పనిచేయదు అనే పరిజ్ఞానం కలిగి ఉండాలి కాబట్టి మూలమే స్థూలములో తన ఇష్టం వచ్చినట్టు పనిచేస్తుంది స్వేచ్ఛ అర్థం చేసుకున్నప్పుడే ఈ అవస్థల స్థితి కూడా మనకు అర్థం అవుతుంది స్వఇచ్ఛ అంటే పరమాత్మ ఇచ్చ అని పెట్టుకోవద్దాం పోనీ అక్కడ చతుర్ ఇప్పుడు మీరేం చెప్పారు మీరు అన్నమాట ఏంటంటే ఆ ఈ స్థూలం ద్వారా పనిచేస్తుంది అని తెలుసుకొని దాని ఇష్ట ప్రకారంగా వదిలేసి ఊరుకోవటం ఇష్టమో సరే ఇచ్ఛ ప్రకారంగా ఆ ఇష్ట ప్రకారంగా అదే కదా మూలం అంటే పరమాత్మ అంటే ఏదో అది మనం చెప్తున్నా ఉంటే క్వశ్చన్ ఏమంటే భాష ద్వారా అందే ఉందో భాషలో చెప్పలేదు పూర్తిగా అందకపోవచ్చు కదా మనం ప్రయత్నం చేసి మనం చెప్తున్నా ఉంటా వరకు ఉద్దేశం ఏంటంటే మనకి ఒక దూరంగా ఉన్నదాన్ని భావించుకుంటాం ఆ దూరంగా ఉన్నదో భావించినప్పుడు ఎంత దూరంగా ఉందో భావించాలంటే మనసులో ఒక భావన వస్తుంది ఆ భావన ఏది అనేది మనకి స్థిరపడదు కానీ ఒక భావన మాత్రం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము అదే రకంగా ఇక్కడ కూడా ఈ మొత్తం ఈ దుశ్యములకు శ్రీయములకు అనేది చెప్పేసి తెరవబడేటువంటి స్థితిని దాటినప్పుడు ఆ మానసిక స్థితిని కూడా అధిగమించినప్పుడు మాత్రమే అప్పుడు కేవల స్థితి వస్తుంది దృశ్యాన్ని శూన్యాన్ని దాటినప్పుడు స్థితి కూడా సౌండ్ సౌండ్ దాటినప్పుడు మాత్రమే దాటండ్ శాస్త్రం ప్రమాణం లేదు అనే అంటే మనకి అనుభవంతో దాన్ని ఏది సరిపోల్తే నీకు అక్కడ తృప్తి పడుతుంది అంతే అది ఎవరిది ఎక్కడ తృప్తివసం దానికి సరిపోతే అంటే నాకు అనిపిస్తుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పుస్తకంలో ఒక మాట తీసుకుంటుంది అంతే ఒక పుస్తకం మొత్తం చదివితే ఆ పుస్తకంలో ఒక మాట ఉంటుంది కావాల్సింది అంతే ఆ ఒక మాటతో అక్కడ ఆగిపోతుంది అది అట్లా ఉంటుంది ఒకసారి ఈయన నడక చెప్తున్నారు అనిపిస్తుంది అంటే ఆయన జ్ఞాని అయిన ఆయనకి అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే మీరు చెప్తున్నప్పుడు ఇప్పుడు ఇంత వివరంగా చెప్తున్నారు కాబట్టి నా నాకైతే అసలు చదివే తెలియలేదు కదా నాకు అది తెలియలేదు మీరు ఇంత వివరంగా చెప్తున్నారు కాబట్టి ఇంత చూస్తే ఇవన్నీ మళ్ళీ అదే మాట అంటే కిందకి నువ్వు ఆత్మ అయి ఉన్నప్పుడు మళ్ళీ దాంట్లో స్థిరీకరిస్తూ ఇవన్నీ లేవని మళ్ళీ ఒకసారి రూఢీ చేసి వదిలించేస్తున్నారు ఇంకెక్కడన్నా అది ఉందా అంటే ఇది లేదు అని మళ్ళీ ఒకసారి రూఢీ చేసి అవన్నీ వదిలిస్తున్నారు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆత్మజ్ఞాని అయిన ఆయనకి మళ్ళీ ఆ స్థితిని స్థిరీకరించి మళ్ళీ ఎక్కడికక్కడ ఇది లేదు కదా ఇది లేదు కదా అని మళ్ళీ ఒకసారి గురువుగా తన మళ్ళీ ఆయనకి నిరూపణ చేస్తున్నారు వాసన లో వాసన ఇవన్నీ వదలాలంటారు ఏ రకమైన జ్ఞానం నీలో మిగుల్చుకున్నా నువ్వు ఆ మాలిన్యంతో మిగిలిపోతావు సర్వార్పణ భావంతో ఉండి ఏమీ లేకుండా అమ్మన్నట్టు శుద్ధంగా ఉంటే అది అయ్యే ఉన్నావు కదా నాన్న అంటుంది శుద్ధంగా ఉండడం అందులోకి రావాలి అవున జైకో సరేండి <sum>